దానికి సిద్ధపడేవాడు సాధనం ఆ సిద్ధపడే విధానము సాధన చిత్రస్తే సంపత్తిని సంపాదించ అంతేగాని కేవలం పృథ్వీ మీద కేవలం అటు ఇటు గుడ్లలో నడుద్దాం అనుకుంటే దానికి సాధన అవసరం లేదు మామూలుగా జీవించేసేయద్దు చండ్ ఎక్కడ అనుకున్నప్పుడే అన్ని అవసరమైనాయి ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం అసలు ఈ దానికి అవసరం నేను పరమాత్మనే నిశ్చయం నీకు కలగాలి అనుకున్నప్పుడు మాత్రమే నీకు దీంతో బలిచ్చింది ఆ నిత్యంతో నాకేమి పని లేదండి అంటే దాంక్యంతో నీకు కూడా ఏమీ పని లేదు సరే ఇప్పుడు పృథివిలో పృథివీ ప్రధానమైనటువంటి అంశం పృథివిలో పృథివీ అక్కడ చూడెవరా వరుసగా అటంలో ఉన్నటువంటి వాడిని ఏమన్నారు పృథివీ పంచకం అన్నాం అంటే దాని మీరు ఆధిపత్యం ఎవరిది పృథివి కానీ అక్కడ పృథివిలో పృథివీ అంటున్నారు కదా అక్కడ ఏమంటున్నారు పృథివిలో పృథువే అంటున్నారు అంటే ఒత్తిడి పృథివే నాది కాదు పృథివీ స్వభావము ఆకాశ స్వభావం లాగానే రెండుగా విడిపోయింది అందులో ఒక సగం వెళ్ళి మిగిలిన వాటితో కలిసింది మరొక సగము మళ్ళా రెండు ముక్కలైంది ఒక సగము ఆ పృథివీ పంచకం మీద ఉన్నది ఒక సగము విలక్షణంగా ఉన్నది ఇక్కడ ఆకాశం ఎలాగైతే పృథివి కూడా అలాగే పంచీకరించబడింది అంతేనండి అంతేకాండి వేరే రంగంగా పంచీకరించబడలే కాబట్టి దాన్ని ఏమన్నారు పృథివిలో పృథివీ ఉన్నారు ఇక్కడ ఏమన్నారు ఆకాశంలో ఆకాశం ఉన్నారు కాబట్టి ఇంతకుముందు వరకు మనం ఏం చెప్పుకున్నాం ఆకాశం వాయువు అగ్ని జలం పృథివి ఇప్పుడు ఏం చెప్పుకున్నావు పృథివిలో పృథివి జలములో జలము అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశంలో ఆకాశం చూపులో చూ ఇదేంటండి వడ్డీ చూపు కాని ఇప్పుడు ఇది అంటే మామూలుగా చూస్తే కనబడతాయి ఇప్పుడు నీకు ఇది ఏంతో చూడాలి వివేకమనే చక్షువుతో చూడాలి విచారణ అయితే వివేకమనే చక్షువు ఎక్క శక్తి విచారం లేకపోతే వివేకం వెక చెక్తి అయితే వివేకం అదే జ్ఞాన శక్ష్ అంటున్నావు మనోనేతనం అంటున్నావు అయితే అంటే భూ లోపలికి తవ్వుకునే అనే కాదు స్వరభావంతో బాహ్యంగా చెప్పడం లేం చెప్పాడు పృథివీ స్వభావము కఠినాంశమైనటువంటి పృథివీగా ఏర్పడక ముందు పృథివీ స్వభావం అన్నది ఆ పృథివీ స్వభావం రెండుగా విభజించబడి ఒక సగభాగము మిగిలిన వాడితో కలిసినది మరి ఒక రెండుగా మారి ఒకటి పృథివీ పంచకముపై అధిష్టానముగా మరి ఒకటి విలక్షణముగా ఇది పృథివీలో పృథివీ అంటే పృథివీ తన్మాత్ర పృథివి వ్యాధి చేరినది చూడండి అంటే సోల పృథివి యొక్క అంశ పృథివీ తన్మాత్ర యొక్క సంయోగం చేసి ఇక్కడ పనిచేస్తుంది ఇక్కడ స్థూల పృథివి లేదా కానీ ఏ స్వభావం అంటే పనిచేస్తుంది ఆ స్థోల పృథివీ ఏర్పడకముందు ఒక పృథివీ తన్మాత్ర స్వభావం అన్నది దాని ఆధిపత్యంలో ఉండి ఈ స్థోల పృథివి పనిచేస్తుంది అంటే అలా జరగలది చాలా మంది అంటూ ఉంటారు ఏడవని కుడికి కుడికి జరవగరమే పృథివి వీలు అవుతుందా ఎప్పటికీ వీళ్ళు కాదు చెప్పు చూడాలి ఎంత ప్రయత్నం చేసినా మానవడం వల్ల కాదు ఎందువల్ల అదృష్టిని ఏర్పరిచేటప్పుడు నేను ఒకదానికి అధీనంలో ఉంచాడు ఎవరది పృథివీ తన్మాత్ర అధీనంలో తోల ఉన్నది అంతేగాని మిగిలిన వారు చేయడం లేదు అది పృథివీ నీవు కాదు కదా ఎవరు ఏం చేయలేదు పరమాత్మడు కూడా ఏం చేయలేదు మరి అట్టి తన్మాత్ర యొక్క పరిధిలో పృథివీ అంశ పనిచేస్తుంది మనలో ఎక్కడ ఈ పృథివీ పంచకంలే కర్మేంద్రియ పంచకం అని కూడా మనలో కర్మేంద్రియాలు ఐదు ఉన్నాయి ఆ ఐదు కర్మేంద్రియాలే ఈ పృథ్వీ పంచకం అంటే కర్మేంద్రియాలన్నింటిలో కూడా పృథివీ తత్వమే ప్రధానంగా పనిచేస్తుంది పృథివీ యొక్క స్వభావమే ప్రధానంగా పనిచేస్తుంది పృథివీ యొక్క స్వభావం ఏంటి కఠిన మన ధర్మేంద్రియాలు ఎలా ఉన్నాయి చాలా కఠినంగా ఉన్నాయి వెనక వస్తే విరిగిపోతాయి కఠినంగా లేకపోతే విరుగుతాయా పెరగవు పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి కఠినంగా ఉందని అర్థం అందుకని కర్మేంద్రియాలన్నీ ఈ విరిగే కర్మేంద్రియాలు ఎన్నైతే ఉన్నాయో చెవు విరుగుతుందా కన్ను విరుగుతుందా పెరగదు అర్థం ఉందండి జ్ఞానేంద్రియాలు కేవలం కర్మేంద్రియాలే విరుగుతాయి మరి ఎముకలను ఎందులో చేర్చారు విరిగేవే కావి ఎముకలండి విరిగేవి కదండి ఎందులో చేస్తారు ఇప్పుడు వాటిని ధర్మేంద్రియాలు అవి కూడా లెక్క అంతేగాని నరములు పెరుగుతాయా పెరగవు మరి నరములు కావా నరములు పృథ్వీతత్వం కాదా అందుకని ఎలాంటి మనకు సందేహాలు వస్తాయని వాళ్ళకి ముందే తెలుసు అందుకని ముందేం చెప్పారు వాక్ పాణి పాద గుహ్యములు ఐదు ధర్మేంద్రియాలు ఏమిటి వాకు పాదము పాణి వాయువుహ్యం అంతే కదండి ఈ ఐదు వాయువు పస్తలు అంటాం వాటిని సరే ఎలాగైతే పేరు మారు అంత మీద పెట్టాడే రెండేమో విద్యార్థికలు అందరికీ తెలిసిన విషయం లేదు మిగిలిన వాకు పాదము పాణి వాక్ పాణి పాద వాయువు పస్తం వాకు పాణి పాదం కదండి మరి వాక్ అంటే ఏమిటి మాట్లాడేదా ఇక్కడ మాట్లాడేదేనా సరే తొందాం కింది దాడ లేదనుకో మాట్లాడగలవా మాట్లాడలేవు కాబట్టి వాక్ అంటే నోరు అనేటువంటి భాగం అంతేగాని జీవానే ఇంద్రియం కాదు నిమహేంద్రియమన్నా వేరే దగ్గర వస్తుంది మళ్ళా దాని స్వభావం వేరు ఇదేంటి వాక్ అంటే చూలముగా మన పంజరంలో ఉన్నటువంటి ఈ వాక్ భాగాన్ని సిరించేటటువంటి భాగం అంతవరకే నోరు అనే భాగం దాంట్లో చాలా ఉండొచ్చు కానీ పనులు కూడా రేనగనిగా వచ్చేస్తాయి నాలిక రాదు ఎందుకు నాలిక ప్రభావం వేస్తుంది అర్థం ఉందండి కాబట్టి వాక్ అనేది ఇక్కడ నోరుగా తీసుకోవాలి ఆ నోరు ఎలా పనిచేస్తుంది పృధువు యొక్క ప్రభావం చేత పనిచేస్తుంది కాబట్టి దేవడా కిందకు పైకి పోతుంది వేరే రకంగా వస్తుందా పక్కగా జరుగుతుందా ఇది కఠిన అంశం కఠినాంశం అనేది జరుగుతుందా విసరాయి జరగబడే జరుగుతుందా జరగదు నువ్వు ఎత్తి పెట్టాలన్న చాలా బలవత్తరంగా ఎత్తి పెట్టాలి అంటే కాబట్టి కఠినాంశ ఎందు ఇవి ఉన్నాయి ఏమేమిటి వాకు చేతులు కాళ్ళు విసర్జ కావు అంతే కదండి ఇవి దేని యొక్క ప్రభావం చేత పనిచేస్తున్నవి ప్రధానంగా అంటే పృథివి యొక్క ప్రభావం చేతే పనిచేస్తున్నాయి కానీ కేవలం పృథివీ ఎంత పని చేస్తున్నాయో పని చేయ అది వెళ్ళిందులో కలిసింది మిగిలిన నాలుగింట్లో కలిశానండి ఇప్పుడు మిగిలిన నాలుగింట్లో ఏమేం కలిసింది సరే మొదట ఆకాశంలో ఎలా కలిసింది ఆకాశం చూడాలా లేకపోతే జలాన్ని తోడాలా ఎట్టించెట్టు ప్రారంభించాలి ఎందుకు ప్రారంభించాలి పృథివిలో పృథివీ పృథివీ పంచగమనకు అధిష్టానంగా కాబట్టి పృథ్వలో పక్కనే ఉండదు మళ్ళా జలం ఉండదు వెంటనే కాబట్టి పృథ్వలో జలమును పరిశీలించుకోవడం అంతేగాని వృథులో ఆకాశాన్ని ముందు పరిశీలించుకోవడం ఎందువల్ల అది వ్యక్తమయ్యే పద్ధతి పృథ్వీలో పృథు నుంచి పృథ్వీలో జలం పృథ్వీలో అగ్ని పృథ్వీలో వాయువు ఆకాశం ఇలా వ్యక్తమైంది మళ్ళా వినపించేటప్పుడు పృథ్వీలో ఆకాశం వచ్చి పృథ్వీలో వాయువులో మళ్ళా వృద్ధులో వాయువు వచ్చి పృథ్వీలో అగ్నిలో పృథ్వీలో అగ్ని వచ్చి వృద్ధులో జలంలో మన పరిధిలో జనది పురుషులో పృథివిగా ముగిసిపోతుంది దాని చరిత్ర ఇలా వ్యక్తపోతుంది మనలో అలాగే వెనక్కి తొట్టబడుతుంది ఇది అయితే ఇప్పుడు ఈ పృథ్వీలో జరంగా ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉంది ఏ ఇంద్రియంగా ఉంది అక్కడ యూహేంద్రియంగా ఉన్నది అది మనం ఏం చేస్తున్నాం మన కాదు దాంట్లో అక్కడ మనకి మరొక పని కూడా ఉంది రెండు పనులు రెండు రెండు పనులు చేస్తుంది జిహేంద్రియము ఊహేంద్రియము కూడా రెండు రెండు పనులు చేస్తాయి కాబట్టి నీ ఇంద్రియాలన్నింటిలో కళ బలమైనటువంటి ఇంద్రియాలవి ఈ కోటకి ఒకటేమో సింహద్వారము ఒకటేమో వెనుక ద్వారము సింహద్వారమేమో నోరు దొడ్డిగుమేమో ఊహేంద్రియం అందువల్ల ఈ జననేంద్రియం నేను సృష్టిలో భాగం చేస్తుంది ఇది లేకపోతే సృష్టిలో భాగం ఏ జీవైనా సరే నీవంటే నీవని కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా అంతే అవే కాదు వృక్షములైన అంతే కాసలు ఈ లేదు సృష్టి భాగములో ఈ జీవకోటి వ్యక్తం వలన ఈ మహేంద్రియం ఎంతో ప్రాధాన్యత కలిగినది సృష్టిలో భాగం వరకు మాత్రమే కానీ అలా వినియోగించబడుతున్నా అలా వినియోగించబట్టాలి అనేక విషయములతో వినియోగించబడుతుంది తద్వారా ఏమైంది మరింతగా నీకు నిక్షేపం ఎక్కువై విషయం ఎక్కువైతే ఏమైంది విక్షేపం పెరిగింది తద్వారా ఏమైంది ఆవరణ పెరిగింది తద్వారా ఏమైంది మల మరింతగా పెరిగింది మల విక్షేప ఆవరణ దోషములు మరింత దృఢపడే దానివల్ల ఏమైంది భ్రాంతులు మరీ పెరిగింది సత్యం భ్రాంతే తర్వాత అసలు ఏదయ్యా అజ్ఞానం ఎందువల్ల ఏర్పడిందంటే విషయావరణ ఎంతగా దృఢపడిపోయిందంటే దాని అవతలు వెలుగురంటే తెలుసుకోవాలి అంత ఎక్కడ అవుతా ఓ విందరా బాబు అంటే అసలు లేదయా బాబు నువ్వు నేనే చూశాను ఒట్టి ఉంది అని గ్యారంటీగా చెప్పేంతగా అజ్ఞానం వరకు అందువల్ల ఈ రెండు ద్వారములని నీ అధీనంలో ఉంచుకోవాలి అప్పుడు ఈ కోట నీ అధీనంలో ఉంటుంది ఈ రెండింట్లో ఏది వదిలేసినా కోట త్వరలో కాబట్టి మహేంద్రియము ఇటువంటి పరిస్థితిని అసలు ఎందుకు నీ కట్ట ఎంత బలవత్తరంగా అది ఏర్పడడానికి కారణం ఏమిటి ఇది మనం ఎవరం ఆలోచనలో బలవత్తరం బలవతరం అంటారే కానీ ఎందువల్ల బలవత్తరం నిజానికి అది ఏంటి కఠినాంశే భాగమే ఆ భాగం లేకపోతే అసలు ఏర్పడడానికి అవకాశం ఉన్నదా కఠినాంశగా ఉన్నదండి మరి కఠినాంశంగా ఉన్నటువంటి కాళ్ళు నిన్ను అంత బలీయంగా పని చేయకుండా ఇది ఒక్కటే అంత ఎందుకు దానిలో జవాల్సే చేరింది ఏం చేరింది జలం ఎప్పుడైతే మిగిలిన వాటిలో ఏమైంది ఈ విక్షేప దోషం లేదు కేవలం ఆవరణ దోషం ఎవరింది కఠిన అంశగా అప్పుడు ఏమైంది మరో తీవ్రంగా పనిచేసి నిన్ను బయటికి లాటెళ్ళడానికి నిన్ను కొంగరీయడానికి అవకాశం లేకపోయింది కాబట్టి నువ్వు మొట్టమొదటి దేన్ని ఎదుర్కోవాలి సాధకుడుగా విక్షేపం అని ఎదుర్కోవాలి అంతేగాని నేను ఆవరణ ముందు తొలగించాలి బలాన్ని ముందుగా తొలగించాలి అనుకుంటావు ఎందుకు అవి బాగా వ్రతంగా కనబడుతూ ఉంటాయి కానీ విక్షేప దోషం తొలగకుండా సువ్వు మన సాధనలో నీ మనసు ఎలా విక్షేపించిన గుర్తించాలి అది గుర్తించలేకపోతే నువ్వు ఆవరణ దోషాన్ని నివర్తించలేవు కాబట్టి ఈ పెరుత ద్వారమైనటువంటి ఈ ఉకేంద్రియమును మాత్రం నీవు రెండు పనులు చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా విరి ఇప్పుడు వృద్ధులుగా అక్కడ ఏమన్నది ఇంద్రియము పాదం కాళ్ళు ఏం చేస్తాయి ఏ రథాన్ని మోసిగడతాయి ఎటు కావాలంటే అటు అంతేనంటే గమనా గమనము రావడం పోవడం ఇది కాళ్ళు చేసే పని మరి రాళ్ళు చేసే పని ఎట్లా వచ్చింది దానికి కఠిన అంశం అగ్ని యొక్క అంశం ఏంటి తేజాంశం చెంది ఆ తేజాంశ యొక్క ప్రభావం చేత నీవు ఎజెండాలో నిర్ణయం తీసుకోవచ్చు దాంతో నీ బుద్ధి పైన జ్ఞాత చెప్పి అర్థండి ఇది నీ యొక్క కాళ్ళు చేసేటటువంటి పని నువ్వేదో నీ అంత నువ్వేదో తిరుగుతున్నావు అనుకున్నావు ఆ తేజాంశ యొక్క చేరిక ఆ కఠినాంశ ఎన్ను ఆ పృథివీ అగ్ని కలిసి కనుక పనిచేయకపోతే నీ కాళ్ళు లేవు నువ్వు తిరిగేది లేదు అర్థం ఉందండి అట్లాగే దాని ఉంది పృథివిలో వాయువు పృథివిలో వాయువు అంటే కఠినాంశ ఎన్ను స్వభావం ఏంటి వ్యాపించడం ఏం చేస్తున్నాయా చేతులు ఇవ్వడం బుద్ధుకోవడం ఏదైనా సరే దానము ప్రతిగ్రహీత ఇవ్వడం పుచ్చుకోవడం ఇంతే కదా ఎంతవరకు ఇది బుచ్చుకోవచ్చు ఇష్టం వేరేనా ఇది బుచ్చుకోవచ్చు అందుకని వ్యాపకాంశం చేరిన ఇది కంట్రోల్ లేదు ఇందాక చెప్పాడు నేను ఏది కంట్రోల్ చేరిక వాయువు చేరిక దగ్గర నీ కంట్రోల్ ఏవి పనిచేయట్లేదు విక్షేప శక్తి అక్కడ పనిచేస్తుంది ఆ విక్షేప దోషం దాని వల్ల ఏర్పడుతున్నది కాబట్టి నీవు ఈ వాయువు చేరిక దగ్గర ఇచ్చి పుచ్చుకునే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు రుణానుబంధం ఉందో దీంతోనే ఏర్పడుతుంది గమనా గమనం వల్ల రుణానుబంధం ఏర్పడుతుందా ఏం ఏర్పడాలి నువ్వు తూర్పుకి వెళ్ళినా ఏ రుణానుబంధం ఏర్పడదు కానీ ఇచ్చి దగ్గర మాత్రం రుణానుబంధం ఏర్పడిపోయి అన్ని సంబంధాలు దీంతోనే వచ్చాయి అన్ని సంబంధాలు పోయేది కూడా నిర్ధర్యపోతున్నాయి కాబట్టి జీవుడిగా నిన్ను నిర్ణయించేది ఇది ఒక ముఖ్యమైన అంశం ఈ ఇతి దాంట్లో నీవు కనుక వివేకాన్ని కలిగి లేవు వెంటనే నీ పక్కనే ఉంది ఏమిటని విక్షేపం పక్కకు లాగేసిందంటే మనం ఈతకా తాటికాయ వస్తుందా రాదా అదేవు రాదు అదేవో మాక ఇది మన నిర్ణయం ఇతి బుద్ధికునే దాంట్లో ఇలా నిన్ను నీకు తెలియకుండా స్వార్థం నీలో పనిచేయటకు ప్రధాన కారణం ఇది మరి నేనెందుకు అడాలండి పడమాకు ఎవరు పడమన్నారు పరమాత్మ ఇలా ఏర్పాటు చేశారు కదా నేను ఎందుకు ఇలా ఉండాలి పరమాత్మ అలా ఏర్పాటు చేయలే ఈ పాణికి ఇచ్చుడయ్యే భోజనము కూచుడు లేదట దానం చేయడమే దీనికి కానీ లేదు ఆ ప్రతిగ్రహ్యతయే ఆ విక్షేపణ అంతేగాని అక్కడ అట్లాగే ఉందని విసర్జన మాత్రమే కల్పించాడు ఇట్టేమవుతుంది మాయామయమైనటువంటి జీవుడుగా మారిపోతుంది దాని పక్కన ఏమవు ఇప్పుడు పృథ్వీలో ఆకాశం మరి ఇటు పృథ్వీలో ఆకాశం ఎలా పనిచేస్తుంది పృథ్వీ అంశం కఠిన అంశం ఆకాశాంశం అవకాశం ఇటు అవకాశం కలగజేస్తున్నదట దేనికయా ఈ పంజరంలో నోరు అనేటువంటి ఈ పంజరం దేనికి అవకాశాన్ని కలిగించింది అన్ని గురించి చెప్పడానికి కానీ నీ అదే నీ గురించి అది లేకపోతే చెప్పావా నీ గురించి మాట్లాడడానికి అవకాశం ఉందా ఇంకో దాని గురించి మాట్లాడడానికి అవకాశం ఉందా అన్ని అవకాశములు కల్పించింది సింహద్వారమే అందుకే దీని ఏమన్నారు జీవునికి సింహద్వారమే చూడండి సింహద్వారము వెనుక ద్వారము కూడా ఎందులో ఉన్నాయి పృథ్వీ తత్వంలోనే ఉన్నాయి అంతేగాని పైవాటిలో లేవు బాధకుడు ఈ రెండింటి మీద ఎప్పుడైతే అదుపు సాధిస్తాడో వెంటనే దానిపైనైనటువంటి జల పంచకంలో ప్రవేశాన్ని పొందాడు విచారణలో నీ ఎలా దాని మీద ఆధిపత్యాన్ని పొందావు ఏమన్నా పదార్థంగా తీసి పారేసావా ఇందులో ఏం తీసిపారేస్తావు ఏవి తీసిపారేయలేవు ఏం చేయొచ్చు విచారణ చేసి విక్షేపం లేకుండా వాటిని వినియోగించు విచారణ చేసి విక్షేప దోషం లేకుండా కనుక వాటిని వినియోగించినట్లయితే ఇంకా అవి నేనేం చేయలేదు ఎందువల్ల అవి కఠిన అంశం వెసర్ రాయి వంటివి వాడందరూ అవేమి నిగ్రహించలేవు కానీ నువ్వు మాత్రం దాంట్లో చేరావు వెంటనే దానికి విక్షేపం కల్ ఇది ఇదంతా ఏంటండి పృథ్వీ పంచకం ఈ పృథివీ పంచకంలో మనం ఏం చూసాము వ్యవహారం చూసాం తప్పటం కూడా చూసాం ఒకేసారి ఎలాగో ఇతర అంశం ఎలా చేయ చూసాం ఇతర అంశుల యొక్క ప్రభావం చేసి దానిలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో చూసాం అది మన జీవితంలో ఎటువంటి మార్పులు కలిగిస్తుందో చూశాం ఇదంతా మరి లయవ్ ఏమిటండి ఇందాక చెప్పుకున్నాం పృథివీలో ఆకాశం వచ్చి పృథ్వీలో వాయువు వచ్చి పృథ్వీలో అగ్ని అందు పృథ్వీలో అగ్ని వచ్చి పృథ్వీలో జలం అందు పృథిలో జలం వచ్చి పృథులో పృథ్వీ మరి పృథిలో పృథులో కలిసిపోయినప్పుడు మిగిలిపోయింది ఏమిటి విలక్షణం చేయనటువంటి పృథివి తను మాత్రం మిగిలిపోయింది అది విలక్షణాలు అక్కడ ఉండటం చేతే ఇది వెనక్కి రావస్తున్నది అలా కాకుండా వృద్ధి వేళ ఆకాశ బలంగా జీవుడు అలా వినపిస్తాడో కూడా ఇక్కడ చెబుతున్నాడు మరణించే వాడిని మనం జాగ్రత్తగా చూస్తే ముందు వాడికి పడిపోయి తిరిగిపోయి తినలేకపోతున్నా అంటా అంటారు దగ్గర పడే పోతే నడవలేకపోతున్నాను అప్పుడు చాలా చెబుతారు కానీ అవి కదులుతూనే ఉంటాయి కానీ మరణం దగ్గర పడగానే ఈ మిగుసికుపోతాయండి ఇవి ఎప్పుడైతే విగుసికుపోయినాయో ఇంకా నీకు ధారకం లేదు తర్వాత పాడి పాదములేడు వెంటనే చర్యడి వాళ్ళు చేతులు అదొస్తలేడు బెస్ట్ అండ్ మంత్రం ఎక్కేసాడు అలాగా అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి ఆయనకి ఎవరు చేస్తున్నారు అన్ని మిగిలినండి ఎవరు చేస్తున్నారు బాబు అన్ని మంత్రంలోనయా బాబు అంటే ఇంకా పని చేస్తున్నాయి అప్పటికేం కాదు అర్థమైందంటే ఇప్పుడేం విరమిస్తుంది తర్వాత నెంబర్ వన్ పోతుంది సరే డాక్టర్ గారు మీరు డ్యూబ్ అంతవరకు ప్రమాదంలో తర్వాత ఏం విరమించింది ఊహ విరమించేది ఊహే విరమించిన అంట బుధం విరమించేది అప్పుడేమైంది అసలు విసర్జన లేకుండా పోయి ఇహ ఘడియల్లో పడ్డట్టే ఇహ అక్కడి ఆసన్నమైంది పనుకున్నాడు ఇక వెళ్ళిపోవడానికి ఎందుకు పృథివీ తత్వంలో అవకాశం లేదు ఇక తత్వంలో అవకాశం ఉందా పృథిలో పృథ్వీలో కలిసిపోయినాయి చైతన్యం పృథివీ తత్వం నుంచి విరమించి ఏ జ్ఞాత యొక్క చైతన్యం చేత అయితే ఇదంతా పంచీకరించబడి వ్యవహారంలోకి వచ్చి ఇదంతా చేసిందో ఆ చైతన్యం ఏం చేసింది పృథ్వీ నుంచి విరమించింది ఎప్పుడైతే విరమించిందో వెంటనే ఏం చేసింది మరణ వేదన ఆరంభమైంది ఇక మన సోలో ఉన్నాడు ఉన్నాడో లేదో తెలియదు నిజంగా లేడా అంటే ఉన్నాడు మరి మాట్లాడాడు తినడు కలవలేడు నిరో ఇంకేముంది గడియంలో ఉందంటే అంత వ్యవహారం పోలు కొడతానంత ఇది మన మరణం వెళ్ళేటువంటి ప్రయాణం విరమించేది కూడా ఇంతే ఇప్పుడు లయాన్ని మనం ప్రాక్టికల్ గా చూసాం మన జీవితంలో మనుషులు మరణించేది చూస్తూ ఉంటాం కాబట్టి దీంతో పర్ఫెక్ట్ గా ఇలాగే జరుగుతున్నాయండి కాబట్టి వ్యక్తిగా ఇక్కడ ఎలా జరుగుతున్నదో సృష్టి లయమయ్యేటప్పుడు కూడా ఇదే పద్ధతిలోనే సమిష్టి కూడా వెనక్కి తీసుకోబోతుంది సమిష్టి అలా వెనక్కి తీసుకోవడానికి ఆధారమైనటువంటి దేవతల్ని బ్రహ్మాండ పంచీకరణలో చూస్తాం ఆ నిర్వహించే అక్కడ ఉంటారు ఇక్కడ నిర్వహించబడే క్షేత్రం మాత్రమే ఇది క్షేత్రమే కానీ క్షేత్ర ఎన్నటికీ కాదు క్షేత్రం అంటే ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళం ఏదో ఓ ప్రాణం అనో లేకపోతే ఇట్లా అనుకునే అంతే ఎప్పుడు పంచకోసే వరని చూసినప్పుడు ఇది అలా చెబుతుందా దాన్ని ఇంకా క్షుణ్ణంగా విభజించి చెబుతున్నది వ్యవహారం ఈ క్షేత్రంలో ఎలా జరుగుతున్నది అట్లాగే వెనక్కి ఎలా విరమించి ఎక్కడికి విరమించాం పృథ్వీలో పృథివికి విరమించాం సరే ఇప్పుడు జలంలో జలాన్ని పృథివీ కదంబాన్ని ఒకసారి చూద్దాం పైకి మళ్ళా జలంలో జలానికి వెళదాం పృథివీ కదంబం పృథ్వీ కదంబం అంటే పైకి కఠినాంశ చేరిందట అర్థం కదండి అక్కడ ఏమొచ్చినాయా మరి ఇప్పుడు శబ్ద స్పర్శ రూపరస గంధములనే విషయ పంచకం అంతా కూడా జల పంచకంలో ఉన్నది విషయ పంచకం అంతా జల పంచకంలో ఉన్నది అందులో చివరు గంధం చివరేమది గంధం ఇంకా గంధం ఇప్పుడు ఆధారపడి ఉంది పదార్థం లేకుండా గంధం ఉన్నదా పదార్థ విధమైనంత కఠినాంశం మరి కేవలం పదార్థం ఉంటే గ్రంథాన్ని గుర్తించగలం శ్వాసం జ్ఞానేంద్రియమైనటువంటిది పని చేస్తేనే దాన్ని గుర్తించగలం ఇది మల్లిపోవను పుల్లిపోవను ఈ దాన్ని బట్టి నేమన్నారు వీటిని విషయ పంచకం అన్నారు ఈ జలపంచగాన్ని విషయ అంటే మన మనసులో తొంగి చూసేటటువంటి అన్ని ఆలోచనలు కూడా అన్ని భావములు కూడా ఈ ఐదు లక్షణాలతోనే కూడుకొని ఉన్నాయి ఏమిటవి చేపట్టము రూపము రసము దంత అది ఈ ఐదు లేకుండా విషయం ఉన్నదా మెలకువలో కానీ స్వప్నంలో కానీ ఉన్నదా ఈ ఐదు లేకుండా మెలకువలో కానీ స్వప్నంలో కానీ ఏ ఆలోచన కానీ ఏ స్వభావం కానీ ఏ అనుభవం కానీ ఉండదు ఈ ఐదు ఉన్నప్పుడే నీకు అనుభవం ఉన్నది ఈ ఐదు లేకపోతే ఏ అనుభవం లేదు గాఢనైతే రావస్తే ఎందు చంద్రస్పరిశ రూపరస గ్రంథములు లేవు అవి ఎప్పుడైతే లేవో నీకు కూడా అనుభవం నిర్ధారించడానికి లేదు ఎందుకు లేవో తల్ చంద్రస్పరిశ రూపరస గ్రంథములలో పృథివీ గణం వల్లా ఉన్నది మటుకు గ్రంథం ఒకటే మరి మిగిలినైతే చెప్పారు ఎందువల్ల నువ్వు చూసుకునేటప్పుడు ఆ రకమైన ఆలోచన వచ్చినప్పుడు ఆ స్వభావం నీకు ప్రేరణ కలిగినప్పుడు ఓహో ఇప్పుడు నాకు జలతత్వం యొక్క ప్రభావం చేత మనకి ఇది కలిగిందనమాట అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి నీళ్ళు ఎక్కువ